సంకీర్తన సంఖ్య రెండు వందల డెబ్భై మూడు మొదలె తెలియవలే మోసపోకమానవలే పదిలకు యోగికైనా బ్రహ్మకైనా అలుగులపై పడితే నాయాలు దాకకుండునా కలికి సతుల చూపు కాడకుండునా ఇలా తోడు తొక్కితేను ఎండించకుండునా చెలుల ఇండ్లకు పోతే చిక్కించకుందురా చిచ్చుగా గిలించుకుంటే చిమిడిల్చకుండునా గచ్చుబర స్త్రీల పొందు కాచకుండునా తచ్చి విషము మింగితే తలకెక్కకుండునా పచ్చిసతుల వలపు భ్రమయించకుండునా తెగి సముద్రము చొచ్చితేలోబడకుండునా ముగినితుల మాటలు ముంచకుండునా తగు శ్రీవేంకటేశ్వరూ దాసుడై గెలిచితేనే పగటుననివి ఎల్లా పంపుసేయకుండునా